నిలబెట్టినవిని మహాజనాన్ని మంత్రముగ్ధం చేసిన సందర్భాలు అనేకం పాడటంలోనే కాదు భావించిన పద్ధతిలో వాడిన భాషలో వ్రాసిన తీరులో ఆయన చూపున ప్రజ్ఞ అసాధారణం వస చరిత్రలో సుట్టిమత పాటల కావ్యంలో చిందిరసాని ఒక వాగు భద్రాద్రికి పోయే త్రోవలో గోదావరి నదిలో కలిసే వాగు ఆ వాగు పుట్టుకకు సంబంధించిన ఒక ఐతిహ్యం ఉంది అది కోడలి కలగన్న కథ అత్తింటి ఆరళ్లకు అసురుసురైన అందాల అతివ కథ మధుడు మంచివాడికి కూడా బాధలు భరించవలసి వచ్చిన ఇల్లాలి కథ చివరకు అత్త మోపిన అతిఘోరమైన నిందకు అడవుల పాలైన దినురాలి కథ తన్ను వెదుక్కుంటూ వచ్చిన మదని కౌగిట్లో కరిగి నీరై ప్రవహించిన పడతి కథ మదడు ఏడ్చి ఏడ్చి పోయాడు ఆ కథ విశ్వనాథ చేతిలో పడి కరుణరస వాహినిగా జాలువారింది కింద పుట్టుక నడిచిన నడకలు చేసిన నృత్యం సంగీతం కడలి పొంగుకు కారణమైనాయి కిందెర దుఃఖానికి సోదరి గోదావరి కన్నీరు మున్నీరైంది కడగనుడు తప్పకపోయినా కిన్నెర వైభవం మాత్రం నిన్ను ముట్టింది బాగున్నప్పుడు ఆమె ఉయ్యారం మాటలకు అందుతుందా పువ్వు కన్నెలా జగారవ నవ్వులవల కిన్నెరటులూగిటితో ఇటులు కెరటాలతో పోయనే ఇది విశ్వనాథ కిన్నెర మీటిన మధుర సంగీత భంగీ తరంగం తాను సత్కవిరాజు అయి ఉండి కూడా కిందర సాని జలాల తీయందనాన్ని తన పలుకులో పొదుగుకోలేకపోయాడట తెలుగు సత్కవిరాజు పలుకు అందుకోలేని సగులూరి సగులూరి జలముళ్ళ ప్రోగులై కదలేను విశ్వనాథ పలుకుల గడుచుదనానికి ఇది ఒక మత్తు కనక తెలుగు భద్రాద్రి చేసే త్రోవ కాచింది తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా అట్లా దివ్యంగా ఆలపించాడు కిందర కథ విశ్వనాథ రసానుగుణంగా చిత్ర చతురస్త్ర ఖండగతుల్లో పదిహేను మాత్రలు పది మాత్రలు పన్నెండు మాత్రలు ఇరవై మాత్రలు గల పాదాలతో చిత్ర విచిత్ర ఛందో గతులతో సంగీతాత్మకంగా సాగుతాయి కిన్నెరసాని పాదలు కూకిలమ్మ పిండి కావ్యం అట్లా కాక ముద్దు చెల్లెలుగా సాగుతుంది కూకిలమ్మ కథ తెలుగు పలుకులు కూడా పెట్టిన కమ్మని వ్యంగ్య కథ కడని ఒడ్డున ఓ పల్లె తెలుగు పల్లె దానికి ఓ దొర తెలుగు దొరే ధర్మప్రభు అయిన ఆ దొరకి ఇద్దరు కూతుళ్ళు పెద్ద పిల్ల చిలకతల్లి చిన్నపిల్ల కోకిలమ్మ కోకిలమ్మ నల్లరిదైనా తల్లి కన్నులకు వెన్నెల చిలకతల్లి తండ్రి కన్నులకు దివ్య జ్యోతి కోమ నల్లనీది చిలకల్లి పచ్చనీది తల్లికి కోకిమకు ఎప్పుడూ పడదు వేద పనసలు చెప్పుకునే వైదిక బ్రాహ్మడితో తల్లికి సక్కని మనువు కుదిరింది పిల్లి వేదమంత్రాలతో కోలాహలంగా సాగింది ఉన్నట్లుండి కోకిలమ్మ కనబడకుండా పోయింది తల్లి గుండె గుహేలు కానల్లో కో ఎక్కడా కనపడలేదు ఎండలు మండాయి వానలు కురిశాయి చలి ముదిరింది ఆకులు రాలేయి హఠాత్తుగా ఒకనాడు కోకిలమ్మ తల్లి కంటబడింది ఎట్లా రుతురాజైన వసంతుడి ఒళ్ళో తూ గాడుతూ ఊగాడుతూ కనిపించింది వసంతుడి పెళ్లి కొడుకుగా కోకిలమ్మ పెళ్లి కూతురుగా రంగరంగ వైభోగంగా జరిగింది పెళ్లి ప్రకృతి గుండెల్లో మంగళ తోరణాలు నిండాయి ఇది చూడటానికి మామూలు పెళ్లి కదల్లే ఇందులో అంతరార్ధం ప్రతీక శిల్పాన్ని ఆశ్రయించి ఉంది చిలకతల్లి వేద పండితుడి భార్య కోకిలమ్మ వసంతుడి భార్య వేద పండితుడి చిలక పలుకులంటే ఇష్టం వసంతుడికి కోకిలమ్మ తెలుగు పాటంటే ఇష్టం కావ్యాంతంలో విశ్వథ ఈ భావాన్ని ఎంతో అందంగా సూచించారు చిలక తల్లి మహాన్మయ్ సాంస్కృతిక వాక్కులు కోకిలమ్మ తెలుగు పలుకు కూడబెట్టింది వైదిక లౌకిక సంస్కృత పండిత మండలిని కమ్మకమ్మని తెలుగు కొమ్మల కోకలమ్మల నేరు పలుకుల వైపు మళ్లించడానికి చేసిన మంచి ప్రయత్నమే విశ్వనాథ కోలమ్మ తొండి పాత కథలు పదే పదే పలుకుతున్నందుకు లేత బుర్రలు విశ్వనాథను వెచ్చిరించాయేమో లేత బుర్రలు కొచ్చిరిస్తే ఆటగాళ్లతో ఏమి గాని తాతల నాటి కథలు తవ్విపోస్తానోయ్ అంటూనే మొదలిచ్చారు కథ సిందర సాని కథ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 గుర్రరా ముత్యాలసురాలు బసవరాజు శలయేటి గానం నండూరి పాటలు బాపురాజు లేపాక్షి బసవయ్య ఉప్పెంగిన గోదావరి మొదలైన వాటితో గొంతు కలిపి విశ్వనాథ పాడుకున్న భవ్య గీతాలు ఇది పద్యం పకడ్బందీగా వ్రాయగలిగి ప్రత్యేక ప్రయోజనం కోసం గేయం ఆలపించిన అమృత ఆయనది పద్దెనిమిది పుట్టి పంతొమ్మిది వందల విశ్వనాథ తన ఎనభై ఒక్క నిండు జీవితంలో పట్టింది బంగారంగా సర్వ ప్రక్రియల్ని తెలుగున సుసంపన్నం చేశాడు పద్యం కంటే గేయమే బాగుంటుంది అనిపించే పాటలు అనేకం వ్రాశాడు చిన్ని మగ్గుల సొరసులు చిన్న గంగ శృంగారాలు విశ్వనాథ కవిత శీర్షానికి చెరగని అందాలు గేయ కథ కావ్యాలుగా మాత్రం కిందర సాని పాటలు కోటిలమ్మ పిండ్లీ తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగువారి గుండెల్లో కల్లందనాలు సమకూరుస్తూ కమ్మందనాన్ని కొమ్మడిస్తూనే ఉంటాయి విశ్వనాథ వారి గేయ కావ్యాలను గుర్చి డాక్టర్ వీవీఎల్ నరసింహారావు గారు ప్రసంగం ఉన్నారు